మ్రవస్తాం బ్రహ్మణాం బ్రహ్మస్పతృతి సదాశివసం శంకరాచార్యమస్మరాచార్యపేయు పరంపరా ఓం భద్రం కన్మేభిశ్వమదేవాహ పశే మాక్షత్రైతుస్తి నీరోష్టస్తి బృహస్పతి శాంతిశాశాంతిన్న క్చిజ్జాయే జీవ సంభవస్ విద్య ఏతత్తదం సత్యం ఎత్కి ఏతత్ త ఉత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే అంటే మనిషి బంధంలో ఉంటాడు దేని బంధంలో ఉంటాడు అజ్ఞానబంధంలో ఉంటాడు తెలుసుకోవడమే లోటు తెలుసుకోకపోవడమే సమస్య తెలుసుకోకపోవడమే లోటు ఆ బంధంలో ఉంటాడు ఈ అజ్ఞానము ప్రధానంగా రెండు రూపాల్లో మనకి అనుభవాలు మొదటిది కాలం కాలము యొక్క బంధంలో ఉంటాడు అంటే మీరు ఎవరుకుంటారంటే కాలం అనేది బయట అలా ప్రవహిస్తోంది అనుకుంటారు పొద్దున్నైంది మధ్యాహ్నం అయింది సాయంకాలం అయింది చుట్టూ కాలం ప్రవహిస్తోందనుకుంటారు అలాగే ప్రవహించట్లేదు కాలము అంటే మనస్సు యొక్క మూమెంట్కే కాలం టైం ఈజ్ అెంటల్ క్యాటగిరీ మనస్సు యొక్క చలనం ఉన్నప్పుడే టైం ఉంటుంది అయితే టైం ఉంటుంది థాట్లెస్ స్టేట్లో టైం ఉండదు మీరు నిద్రపోతారు టైం ఉండదు పూర్వం నిద్ర అంటే ఏదో రాత్రి అదో ఒక అవస్థ మధ్యాహ్నం అలా భోజనం చేసేవాళ్ళు చూపుతారు అప్పుడు టైం ఉండదు టైం ఉండదు నిద్రలేసుకొనే టైం ఉండదు నిద్రలేసుకొని తెల్లారింది అని నిద్ర లేవరు నిద్రలేసుకొనే నిద్ర తెలివి వచ్చిన తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది అప్పుడు తెల్లారింది అంటే టైం ఆరంభమైన అప్పుడు బిగిన్ అవుతుంది టైం ఏ అప్పుడు తెలాలనేది అంటే ఇది ఉదయము అంటే టైంలో పట్టిపోయా ఉంటాయి ఇది ఉదయం మరి నేనేమిటి నేను ముసలివాడను అంత లేకపోతే వీడు ఉంటాడు అప్పుడు నేను ముసలివాడినా గుర్తురాగానే నడుగుల్లో ఉంచుతాడు భావనని బట్టి దేహం యా మతిస్సా గతి ఉన్న ఉత్సాహం కూడా పోతుంది నేను ముసలి వాళ్ళను అనుకోగానే ఉన్న ఉత్సాహం ఈ విధంగా నేను కొంచెం ఎగ్జాంపుల్ డ్రామాటిక్గా చెప్తూ ఉంటాను అంటే ఎలా చెప్పాలో అర్థం కాగలా చెప్తానో నాకు కానీ మనిషి ది పాయింట్ ఈజ్ మనిషి టైం యొక్క బంధంలో ఉంటుంది ఈస్ బౌండ్ బై టైం టైం బైండ్స్ యూ అదొకటి ప్రధానమైన బంధం ఈ బంధం నుంచి బయటపడటం కష్టం అసలు నిజానికి ఇది బంధం అని అంగీకరించరు టైము మిథ్యయా టైము సత్యం కాదు పరివాడ టైమును పట్టుకుని వేడగడతారు అంటే అందువల్ల ఎలా అంటున్నాడు చూడ టైం సత్యం కదా అని చూసుకుంటారు అంతే తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి ఈ థీసిస్ని యాక్సెప్ట్ చేయండి ఎవరు లేదు వేదాంతం చదువుతు కూడా యాక్సెప్ట్ చేయడు లోకంలో వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఎలాగో సమస్య కాదు ఈ యూక నాటి ఈవెన్ కంప్లైంట్ మేమేమో వేదాంతం గత పదిహేను నుంచి ఉంటాడు ఏమిటి జరిగిన వీడు టైము మిచ్చరాని అన్నా అంటే దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఏం వేదాంతం కాబట్టి టైం అనేది ఒక బంధం టైం అనేది ఎప్పుడు ఉంటుందో తెలిసిన నేను పుట్టాను నాకు ఫలానా వయస్సు ఇప్పుడు ఈవేళ పదమూడో తారీఖు తారీకు ఈవేళ బుధవారం ఇప్పుడు సాయంకాలం ఇవన్నీ కలిసి ఉంటాయి కలిపి ఒకటే ప్యాకేజ్ ఇది కలియుగం దాంట్లో మళ్ళీ రెలిజియస్ ఆస్పెక్ట్ ఇదేమో మన్వంతరం ఇంత ఇవన్నీ క దాంట్లో నా ఏజ్ ఇవన్నీ తెలుసుంటాయి దేహతాదాత్మ్యం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి వెడితే ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనిషి టైం యొక్క బంధంలో ఉంటుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మనిషి కారణకార్యభావం యొక్క బంధంలో ఉంటుంది టైంకు క్లోజ్లీ రిలేటెడ్ బట్ స్టిల్ ఒక ఎలిమెంట్ కింద కౌంట్ చేయొచ్చు కదా కారణము కార్యము కారణము కార్యము ఎప్పుడూ కారణకార్యభావంలో ఉంటుంది చిన్నపిల్లలు కూడా కారణకార్యభావంలో ఉంటారు చిన్న ఆ సంస్కారం ఒకటి అది పూర్వజన్మ సంస్కారం వస్తుంది వీటి పూర్వజన్మ ఉందని చెప్పడానికి దీన్ని కూడా ఒక హేతువుగా చెప్తారు వీటి పూర్వజన్మలో కారణకార్య సంస్కారం ఉంటుంది అది ఉద్బుద్ధమవుతుంది ఆ సంస్కారం పెట్టుకుని వీళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే ఏదైనా చిన్న బొమ్మ ఇచ్చారా ఇంకొద్దిసేపు దాన్ని ఆడతారు ఆడి ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత ఇటువంటి చూస్తాడు తల్లిదండ్రుల సమీపంలో లేరు అని తెలియగానే బొమ్మ వెనక్కి తిప్పి చూస్తాడు ముందు నుంచి చూస్తే ఏదో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రికార్డింగ్ ఏవో అందంగా ఉంది వెనక్కి తిప్పి చూస్తే ఇక్కడ ఒక స్క్రూ ఒకటి ఉంది దీన్ని ఇలా ఇల్ల అంటే వస్తుంది అది కారణ కార్యం భావం అలా ఎందుకు పనిచేస్తుంది అని చిన్నపిల్లవాడు వెనక్కి తిప్పి చూస్తారు అక్కడ వెనక్కి తిప్పి చూసినప్పుడు అక్కడ ఓడపియక దగ్గర ఏదైనా ఉంటే దాన్ని అంటే లోపల ఏముందో చూడాలి అంటే ఇది కార్యం ఇది కార్యం కారణం ఎక్కడుంటుంది లోపల ఉంటుంది అది ఏమన్నా మనం చూడగలమా లోపల కూడా కార్యమే ఉంటుందంటే ఇది లోపలికి వెళ్ళడం అవసరం కార్యం ఎదుర్కొంటే కనబడుతూ ఉంటుంది లోపల ఉంటుంది కారణం ఆ కారణం ఏమిటై ఉంటుంది అని చూడడానికి ప్రయత్నిస్తాం ఈ కారణ కార్యభావమే బంధము అని గట్టిగా చెప్పినటువంటి మహాత్మ అంటే సాధారణంగా వేదాంతాన్ని ఒక పడిగా చెప్పుకుంటూ పోతారు తప్ప ఏదో అన్నమయ్య కోసం మనోమయ కోసం ఈ కోసం ఆ కోసం అలాగేదో కొంత పద్ధతులు ఏవో ఉన్నాయి ఆ పద్ధతుల్లో చెప్పుకుంటూ పోతారు అంతేకాని క్రిటికల్ పాయింట్ పట్టుకు చెప్పేవాళ్ళు మీకు అరుదుగా కనబడతాం ఆ రకంగా చెప్పిన మహాత్ముడు స్వామి రామతీర్థని ఇంతకుముందు కూడా చెప్పాను స్వామి రామతీర్థ స్వామి వివేకానంద వీళ్ళిద్దరూ కూడా కారణకార్యభావం బంధమై అది గుర్తించుకో అని ముఖ్యంగా రామతీర్థ వివేకానంద కూడా చెప్పారు కారణకార్య భా భావమే బంధము అది తెలుసుకో త్వమేవ మాతాచ పితాత్వమేవా అంటే ఈ కారణకార్యభావాన్ని అందరినీ తిరస్కరించేటువంటి ప్రార్థన త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవా ఈ బీరకాయ పీల్చు బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి బీరకాయ పీల్చు అంటారు అదొక ఎక్స్ప్రెషను దాని అదొక తెలుగు ఎక్స్ప్రెషన్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి దే హవే దే హే మెసేజ్ టు కంట సో ఆ కారణ కార్యభావాలన్నీ పక్కన పెట్టేసింది దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్ విచ్ ది డ్యూవో అంటే కారణము కార్యము అనే ద్వంద్వం దాంట్లో విలీనమైపోయింది అదేమిటంటే ఈశ్వరు అదే ఆత్మాత్వమేవో మాతాచ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ డబ్బు కారణము సుఖము కార్యము విద్య కారణము యశస్సు కార్యము ఇలాగే మనో ఉంటాయి అనేకానేకము అయిన కారణకార్యభావాలు కల్పించుకుంటాయి దీంట్లో కొన్ని కారణకార్యభావాలు లౌకికముగా ఉంటాయి అంటే మనం కష్టపడి చదువుకున్నాం ఈరోజు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాం అలాంటిదేమో కొన్ని వైదికంలో ఏమిటాయి అంటే ఇక్కడ యజ్ఞం చేస్తే అక్కడ స్వర్గం వస్తుంది ఇలాంటి కారణం వైదిక కాకం కొన్ని సూపర్ స్టిషస్ ఉంటాయి వైదికం కాదు లౌకికం కాదు న్యూమరాలజీ ఏమిటది వైదికమా లౌకికమా అది ఏమిటది వాట్ ఈస్ దాట్ రమణ మహర్షిని అడిగారు కర్మ కర్మ ఫలం వీడికి కర్మఫలం కర్మ వల్ల వస్తుందని మీమాంసకులు అన్నారు ఆ కర్మ జడంలో ఏవయ్యే కర్మత జడం ఈశ్వరుడు చేతనుడు చేతన ఆయన వల్ల కర్మఫలం వస్తుందని వేదాంతులు ఉన్నారు వీడు న్యూమరాలజిస్ట్ ఏమంటాడు అంకెల వల్ల నీకు ఫలం వస్తుందంటాడు వాడిని ఏమంటారు వాడు ఇటు కాదు అటు కాదు ఈ సిద్ధాంతాల పక్కన పారేసి నీ కారు నంబర్ని బట్టి నీకు సుఖ దుఃఖాలు వస్తాయంటాడు వాడు ఏ సిద్ధాంతంలో కూర్చోబెడతారు వాడి మీరు మీమాంసక మీమాంసక మతంలో పెడతారా లేదా ఎక్కడ పెడతారు కానీ సూపర్ స్టేషన్లో పెట్టాలి ఇంకెక్కడా పెట్టడానికి లేదు దార్శనికులు ఒకప్పుడు కరెక్ట్గా చెప్తారు ఒకప్పుడు తప్పుగా చెప్తారు ఏం చెప్పినా కొంత ఆ దార్శనిక లక్షణం ఉంటుంది ఆ దార్శనిక దృక్కోణమే లేదు అసలు కూడా దార్శనిక దృక్కోణం నుంచి వంచితమైన సమాజం ఏనాడో పోయింది దార్శనిక దృక్కోణం సమాజంలో సమాజం అంతసేపు ఏవో కొన్ని కథలే మతంగా మార్చుకుని కాలక్షేపం చేసుకున్నటువంటి సమాజంలో మనం ఉన్నాము కాబట్టి దార్శనిక దృష్టికోణం అనేది పూర్తిగా పోయింది కాబట్టి అంచేతనేటువంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా లోకంలో వస్తాయి కర్మ వల్ల ఫలం వస్తుందా ఈశ్వరుడు వల్ల ఫలం వస్తుందా అని పాపం వాళ్ళు చర్చ కర్మయే కర్మాపూర్వమాన్ని పుట్టిస్తుంది ఒక అపూర్వం పుట్టింది అపూర్వం వల్ల ఫలం వస్తుంది అని మీమాంసకులు అన్నారు దీనికోసం ఈశ్వరుడు అక్కర్లేదు జడం ఫలం ఎలా ఇస్తున్నాయా మీకేం మతి చేతన తత్వం నుంచి మనకి ఫలం రావాలి ఒక చేతన పురుషుడు యొక్క అనుగ్రహం చేత మనకు ఫలం వస్తుంది ఆ చేతన పురుషుడికే ఈశ్వరుడు పేరు అని వేదాంతులు అన్నారు ఫల మత ఉపత్తే అని ఒక ఇప్పుడు ఇవి ఇవి అక్కర్లేదు అదే అక్కర్లేదు ఇదంతా ఈ కార్ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఉంటే నీకు అంతా సుఖమే వస్తుంది అంతకుముందు ఇంత వీడి ఏ కర్మ చేశాడు ఏం సుఖం వీడికి ఏం అనుగ్రహం ఉంది ఏమి యోగ్యత ఉంది అవన్నీ అవసరం నువ్వు ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళి వాడికి వడుకో లంచం పెట్టేసి నీ కార్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ తెచ్చేసుకో నీకు వస్తుంది ఆ నెంబర్ని వచ్చేస్తూ ఉంటుంది సుఖం అని సో ఈ విధంగా కారణ కార్యభావం లౌకికము వైదికము అంధవిశ్వాస జనితము ఇన్ని రకాలుగా కారణకార్యభావం ఉంటుంది ఇవన్నీ కూడా కొట్టిపారేశాయి కారణకార్యభావం ఏ రూపంగా ఉన్నా కొట్టిపారేస్తారు దేర్ ఇస్ నో కారణ దేర్ ఇస్ నో కార్య దేర్ ఇస్ ఓన్లీ ఆత్మ నుంచి చేసిన ఇన్ని సినిమా చూస్తూ ఉంటారు మీరు గమనించారో మీరు టూ అవర్స్ సినిమా చూసారనుకోండి ఆ సినిమాని మీరు ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తారు ఆల్ ఆఫ్ దట్ ఈస్ కారణం కార్యభావ వన్ సీన్ leads to the other టుగెదర్ ఉచ్ లీడ్స్ టు గెదర్ అలాగా అదొక లింక్ కింద మీరు ఎంజాయ్ చేస్తారు ఆ లింక్ కింద స్నాప్ అయిందంటే యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ కాబట్టి మన మన ఈ జగత్ భావన ఇది జగత్తు ఇది సుఖము ఇది దుఃఖము వీళ్ళు నావాళ్ళు వీళ్ళు పరాలు ఇదంతా కూడా కారణకార్య భావం ప్రవాహంలో భాగమై ఉంటుంది అదంతా కూడా మిథ్యా అది ఏమీ సత్యం కాదు సత్యం ఈ ప్రవాహము ఈ దృశ్య జగత్తు భాషించేటువంటి చైతన్యం ఏది కలదో అది తప్ప ఇంక ఏది సత్యం లేదు అని నా కష్టిత్ జాయతే జీవ ఏతత్ తదుత్తమం సత్యం ఎత్ర గించిన నేను ఏదీ పుట్టడం లేదు ఇంకా గిట్టడం లేదని వేరే చెప్పనక్కర్లేదు అన్నీ అపియరెన్సెస్సే ఇంకా పుట్టింది లేదు గిట్టేది లేదు ఐంద్రజాలు ఇప్పుడు ఏదేదో చేస్తాయి దాంట్లో అది వాడు ఎవరో చూపిస్తాడు ఆ చూపించినవేమీ కూడా అది పుట్టినట్టుగా కనపడుతుంది అది పుట్టడం లేదు గెట్టడం లేదు టోపీలోంచి పావురం చేస్తుంది అది టో మనకి అది ఇంద్రజాలం ఎందుకైంది మ్యాజిక్ ఎందుకైంది టోపీలోంచి పావురం పుట్టింది కాబట్టి మ్యాజిక్ అవునా టోపీలోంచి పావురం పుట్టలేదు టోపీ టోపీ పావురం పావురం అయితే మ్యాజిక్ ఉంది ఇంకా అది మ్యాజిక్ ఎందుకైంది టోపీలోంచి పావురం పుట్టింది అక్కడ లేని పావురం అక్కడ నుంచి పుట్టుకొచ్చింది అది మ్యాజిక్ బట్ at the end of it all you can say etra kinchin majaju edi potukay ro bey potaledu power potaledu aidu potla uttinattu ga ka kalapapa chestar ante vadu ido vedanta idu vedanta lo antim asthai anni itini mingi kootchod inge edi undadu జగత్తుని పిండి చేసేసి నీళ్లలో కలిపి తాగేయడం ఇంక జగత్తు లేదు ఏమీ లేదు పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు ద్రష్టలేడు దృశ్యం సకల ద్వంద్వములు కారణం లేదు కార్యం లేదు ఈశ్వరుడు ఒక్కడే గలడం కాబట్టి చేయాల్సిందేమో చేయాల్సిందేం లేదు ఏమీ లేదు జస్ట్ బీట్స్ ఆల్ ఉండడమే గులాబీ పువ్వు ఏం చేస్తుంది ఏమీ చేయరు అలా ఉంటుంది బీ లైక్ దట్ సర్వోప్యయం మనోనిగ్రహాది ముల్లోహాధివత్ సృష్టి ఉపాసనాచముక్త పరమార్థస్వరూప ప్రతిపత్తి ఉపాయత్వేన పరమార్థశక్తి అయితే ఏదో అలా చెప్తారు అంటే ఒక గ్రోత్ కోసం చెప్తారు ఒక ఒక ఆయన ఉండేవాడు మనవడికి వాళ్ళ ఇంటికి ఎదుర్కొండగా ఒక పాడుపడిన ఇల్లు ఉండేది ఆ పాడుపట్టు నెల్లులో ఏదో వేప చెట్టు ఏదో ఉంది అరే అక్కడికి వెళ్ళి వేపకుళ్ళ తీసుకురారా అని పురమాయించాడు వీడు వెళ్ళి వేపకుళ్ళ తీసుకొచ్చి ఇంకా అక్కడే ఆడుకోవడం ప్రారంభించాడు అక్కడ పాము పుట్రా ఉంటాయి పాము తిట్టుతో ఉంటాయి చిన్నపిల్లాడు ఓసారి వెళ్ళమన్నాడు కానీ వెళ్ళి అస్తమానం అక్కడే కూర్చోమన్నాడు అందుకోసం అరే అస్తమానం అక్కడికి వెళ్ళకు అక్కడ పాములు పుట్టు పురుగులు అవి వీడు వీడిపించుకోలేదు అక్కడికే వెళ్ళి ఆడుతున్నాడు ఈ అందుకోసం ఆయన ఏం డిపెండ్ అంటే అక్కడ దెయ్యం ఉంది వెళ్ళదండి అప్పుడు మానేశాడు బూచి అంట బూచిని చూపిస్తున్నారు మీరు అని రాజకీయ నాయకులు కూడా పదప్రయోగం చేస్తూ ఉంటారు ఒక బూచిని చూపించాడు దెయ్యం ఉంది అక్కడంటే మానేశాడు పావుందంటే మానేలేదు దేవుందంటే మానేసత వీడు కాలేజీకి వెళ్ళి కాలేజీలో చదువుకుని వ్యసంగ సెలవులకు వచ్చాడు యంగ్ మ్యాన్ రే వెళ్ళి వేపళ్ళు అక్కడ ఆ పాడుపడ్డ ఇంటి వెనకాల వేపళ్ళ వ్యాపతి వేపల్లో తీసుకున్నామనండి అంటే అక్కడ దెయ్యం ఉంది భయం చెప్పింది అప్పుడు ఆ పెద్ద ఆయన అరే నీకు ఎలా అంటే నువ్వే చెప్పావు తాత నాకు చిన్నప్పుడు చెప్పావు నువ్వు అప్పటి నుంచి నేను అటుకేసి వెళ్ళడం మానేసేనా అంటే అరే నువ్వు పనిచేయరా ఇంట్లో దీపం తీసుకున్నా అని బ్యాటరీ లైట్ తీసుకొచ్చేది వాడిని తీసుకునే దాహ ఎక్కడుందో చూద్దాం దెయ్యం అని ఆ పాడుబడ్డ ఇల్లు అంతా చూపించి ఎక్కడా దెయ్యం లేదు దీపం తీసుకెళ్తే దెయ్యమే ఉంటుంది ఇంకా దీపం లేకుండా పెడితే దెయ్యం ఉంటుంది కానీ దీపం తీసుకెళ్తే దెయ్యమే ఉంటుంది దెయ్యాలన్నీ కూడా మాయమే దీపం లేకపోతే దీపం ఉంటే దీపం లేకపోతే అన్ని దెయ్యాలు వచ్చేస్తాయి సో అప్పుడు చూపించాడు ఇల్లు చూపించాడు పాడుబడ్డ చూడు ఇప్పుడు దెయ్యం ఉందా లేదు ఎక్కడా కనపడలేదు ఇంతే కనపడాలి కదా అవును లేదు మరి నువ్వు అప్పుడు అలా చెప్పావు ఎందుకంటే నువ్వు అల్లరి చేయకుండా ఉంటావు అని చెప్పాను నేను నువ్వు ఇంకా అదే పట్టుకుని వెళ్లాడతావు అని నేను అనుకోలేదు అలా సో కర్మని ఉపాసనని చెప్పారు అది ఎందుకు చెప్పారంటే పరమార్థ స్వరూప ప్రతిపత్తికి ఉపాయంగా చెప్పారు ఆత్మ అద్వయము అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఉపాయంగా చెప్పారు అంతేగాని నా పరమార్థసత్యదంతా కూడా పరమార్థ సత్యము అని చెప్పదు భూతం ఉందని ఉపాయంగా చెప్పారు వాడు అల్లరి చేయకుండా ఉంటాడని దెయ్యం ఉందని చెప్పేసి వాడు యొక్క క్షేమాన్ని కోరి ఒక ఉపాయంగా చెప్పారు తప్ప అదే పరమార్థ సత్యంగా తీసుకుంటాడని చెప్పి వాడు అలా తీసుకుంటాడు తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి ఉంటుంది అది పరమార్థ సత్యం కాదు ఆ పనే చేస్తున్నారు భాష్యకాన్ని పరమార్థసత్యూ మరి పరమార్థ సత్యం ఏమిటి అధ్యారోపం చేస్తారు అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అంటే ఆ పరమాత్మస్వరూపాన్ని మీరు నిరూపణ చేయటం కుదరదు వాక్కు మనస్సుకు అందని తత్వము దాన్ని నిరూపణ చేయుట కుదరదు అటువంటి స్థితిలో దానిని నిరూపించటం కోసం ఏవో కొన్ని అధ్యారోపాలు చేస్తారు అధ్యారోపాలు చేసి అపవాదం చేస్తారు సృష్టి స్థితి లయాలు అలాంటివి ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తునందు సత్యత్వ బుద్ధి ఇది నిత్య బుద్ధి నిత్యత్వ బుద్ధి వీడికి ఉంటుంది ఇది నిత్యం అనుకుంటారు ఇది సత్యం అనుకుంటుంది ఇదే సత్యం ఇదే నిత్యం అనుకుంటుంది అటువంటి వాడికి తత్వాన్ని బోధించాలి అంటే ఒక అధ్యారోపం చేస్తారు ఏమిటో అధ్యారోపము చూడు ఈ జగత్తు ఇది ఎప్పుడు ఇలాగలేదు ఇది కార్య జగత్తు దీని కారణం దేవుడు ఒకడున్నాడు ఆ దేవుడి నుంచి పుట్టింది అని దేవునియందు కార్యత్వాన్ని జగత్ కారణత్వాన్ని జగత్తు ఎందు కార్యత్వాన్ని ముందు అధ్యారోపం చేస్తా తర్వాత దాన్ని తెలుసు అయితే అజ్ఞానులు ఎలా ఉంటారంటే ఈ అధ్యారోపాన్ని కొట్టుకుంటారు అపవాదం తెలుసుకోవాలి విద్యారోపణం పట్టుకుంటాడు తప్ప అపవాదం తెలుసుకోకుండా ఉండిపోతాను నువ్వు బ్రహ్మచారివి అంటారు అంటే వేరే చదువుకుంటాడని అలా అన్నారు అంతేగాని వాడి జీవితాలతో నేను బ్రహ్మచారిని నేను బ్రహ్మచారిని నేను ఒక స్టేటస్ నెత్తి మీరు వేసుకుంటాడని అనలేదు నువ్వు గృహస్థువి ఒక జీవితంలో ఒక నియమాన్ని తీసుకురావడం కోసం అంటే నువ్వు భోగాలను భవించే సమయం వచ్చింది ఆ భోగానుభవాన్ని ఒక నియమబద్ధంగా నువ్వు ఏర్పాటు చేసుకో అని దానికోసమని గృహస్థు అని అధ్యారోపణ చేశాను ఈ జీవించి ఉన్నంతకాలం నువ్వు గృహస్థానే ఉండిపోమని లేకపోతే గృహస్థులు నేను అని ఒక అధ్యారోపణ నెచ్చినీరు వేసుకోమని అభిప్రాయం కాదు అలాగే నువ్వు ఎందుకంటే గృహస్థాన్ని మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు నేను నా కుటుంబం సో అది దాని నుంచి బయటపడాలి dan ninchipoyadukopothe he maybe a very good family person but he is <laughs> not even a good citizen nenu na na father anje athu vedi em chestadu intlo unna chattanta tisukindi road madhyalo deposit chesakaostu endukane me and my father road madhyalo deposit chestadu ఇంట్లో వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఇంకా చెత్త అక్కడే ఉంటాయి ఇదిగో ఈ చెత్త ఎవరు తీయట్లేదు రోషే గారు ఏం చేస్తున్నారు అని ఓ స్టేట్మెంట్ పంపిస్తారు ఎవరు తీస్తారు చెత్త ఏం పది కోటా ఎవరు తీస్తారు ఎవరి వాళ్ళు తీరు అక్కడే ఉంటుంది ఇదే అనుభవించండి అదిగో మురికి నీళ్ళు అవును మురిగి నీళ్ళు ఎందుకు మురికి మనం మురికి చేస్తే మురికి నీళ్ళే వస్తాయి వాటర్ పైప్ ఉంటుంది ఆ వాటర్ పైప్ చుట్టూ స్విచ్గా అక్కడ పెట్టాలనే జ్ఞానం జనాలు లేకపోయిన తర్వాత ఆ పైపు నుంచి వచ్చే నీరు మురికి నీరు వస్తుందని కంప్లైంట్ చేసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది టీవీ ఛానల్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పచ్చు వాళ్ళు వింటారు అంతకుమించి చెప్పి ఇంకెవరూ విండరు కంటిన్యూస్ లైక్ దిస్ ఈజ్ ఆల్ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఒక విజువల్ చూశాను నాలా ఉంది ఆ నాలాలో చాలా భాగం ఆక్రమించి ఇల్లు పెట్టేశాడు ఆ నాలా నిండా ప్లాస్టిక్ నిండిపోయింది ఆ నాలా ఒడ్డు మీద ఐదు వందల మంది నిలబడున్నారు ఈ టీవీ నైన్ వాడు వాళ్ళని అడుగుతున్నాడు మీకు వర్షం వస్తే అని వర్షం వస్తే నాలా అంతా నిండిపోయింది నీరు వెళ్ళట్లేదు మాకేమో మునికైపోతుంది అని చెప్తున్నారు ఈ ఐదు మంది కలిసి ఆ టీవీ నైన్ వాడిని తోలేసి ఆ నాలాలో దిగేసి ఆ చెత్త అంతా శుచి చేసి వాళ్ళు దాన్ని క్లీనప్ చేసేసారనుకోండి ఐదు వందల మంది అక్కర్లేదు యాభై మంది దిగి తెచ్చారు పాత్రలోనో ఎవరో తీసుకొచ్చి చేసేసి క్లీన్ చేసి పాలేసారు అనుకోండి యూ హ్యావ్ ఎ క్లీన్ ప్లేస్ యూ కెన్ హ్యాపీ లీవ్ దే అది రోషే గారికి చెప్పాలి ఆయన ఎవడో పంపించాలి ఎవడో ప్రభుత్వం రావాలి ప్రభుత్వం అంటే ఎవడో ప్రభుత్వం వీళ్ళేదా ప్రభుత్వం ఉండేదో మళ్ళీ ప్రభుత్వం కూడా వీళ్ళే ఎందుకు వస్తారు ఎక్కడెందుకు వస్తారు సో మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ ఇది సమాజ జీవనానికి ఎంత హానికరమో ఆధ్యాత్మ జీవనానికి అంతకంటే ఎక్కువ హానికరం వీడు మమా అంటుంటాడు మమ అంటున్నాడంటే కామ్యకర్మకి చేయడానికి తప్ప ఇంకేంటి కామ్యకర్మ చేయడానికి కొరకు వస్తుంది మమంసో స్వాంసో ధర్మపత్ని సమేత స్వ కామనా సిద్ధ్యర్థం అయ్యప్ప పూజా కరిష్యే అయ్యప్పటి మేము దిస్ ఇస్ ది మీ అండ్ మై ఫ్యామిలీ సింప్ర కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఈక్వల్లీ హాపిఫుల్ అది దాన్ని అది దాన్ని మహర్షులు గుర్తించారు గుర్తించి ఏమన్నారంటే బాలప్రస్థ రాష్ట్రెండ్ మీ అండ్ మై ఫ్యామిలీ నుంచి బయటపడిపోయి యు ఆర్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఐడెంటిఫై విత్ ది హోల్ కానీ వాళ్ళ దారిని వాళ్ళు నడుస్తారు నువ్వు నీ భార్య కలిసి తపస్సు చేయండి ప్రజాక్షేమం కోసం ఏదైనా చేయండి తపస్సు చేయండి ఆ బంధం నుంచి ఆ మానసిక బంధానికి బయటపడుతుంది అధ్యారోపం గృహస్థానది అధ్యాపం పాలప్రస్థ పానప్రస్థ అధ్యారూపం సన్యాసి సన్యాసి అధ్యానం నేను సన్యాసిని అని అలాగ పెట్టు కూర్చో ఇప్పుడు ధ్యానం నేను గృహస్థమనే బలమైన సంస్కారం వాసన ఉంటుంది వాడిలో ఆ వాసనని న్యూట్రలైజ్ చేయడం కోసం కొంతకాలం నేను సన్యాసిని అని అనుకో వీడేం చేస్తాడంటే ఆ వాసన న్యూట్రలైజ్ కాకుండానే మరో వాసన పెట్టు కూర్చుంటుంది డబ్బు సంపాదిస్తాడు వాళ్ళు ఆస్తులన్నీ నువ్వు అయిపోయామో ఇంకా ఈ వాసన న్యూట్రలైజ్ అవ్వదు మా బ్రదర్ అంటాడు ఏదో ఒక ఉంటాడు ఫ్యామిలీ కనెక్షన్ ఉంటుంది అది ఇంకా న్యూట్రలైజ్ అవ్వదు ఈ లోపల ఈ ఆశ్రమానికి నేను అధిపతిని అంటాడు అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి అంటే గృహస్థ వాసన ఉంది ఓ కొత్త వాసన కూడా పెట్టుకున్నాడు ఏమి ఏమి వాసనని త్యాగం చేసినట్టయింది మరి వాసనా సంపరిత్యాగ వాసనా త్యాగం చేయాలి కాబట్టి సన్యాసి అన్నది కొత్త వాసనని తెచ్చుకుని కోసం పెట్టింది కాదది పాత వాసనలని వదుర్చుకుని సన్యాసి అనే టైటిల్ని కూడా తీసిపారేసి దాన్ని కూడా త్యాగం నిర్వాసనంగా ఉండాలి నిర్వాసనం ఏ వాసన ఉండకూడదు అసలు ఏ వాసన ఉండదు అలా ఉండాలి అలా ఎవడైతే ఉంటాడో వాడికి ఆత్మస్వరూపం సాక్షాత్కారమవుతుంది వాడికి తెలిసిపోతుంది ఈ కారణకాతిక భావము ఇదంతా నిధ్య అని వాడికి డే లైట్ లాగా తెలుస్తూ పరమాత్ సత్యము మరి ఏమిటి నష్టిజాయతే జీవ కర్త భోక్త నోత్పద్య ప్రకారేణ అక్కడ జీవశబ్దానికి అర్థం ఏంటంటే ఆ ప్రాణ యూనివర్సల్ లైఫ్ ఆ యూనివర్సల్ లైఫ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది దాని ఎందుకు కర్తాభోక్త అనే బంధాన్ని మీరు పిలిస్తారు అప్పుడు జీవుడు వస్తాయి ఇప్పుడు ఇది ఎలాగంటే మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఒకటి ఉంటుంది ఈ బిల్లు దేనికి ఈ మీటర్ ఈ మీటర్ ఎవరిది మాది ఏమిటా మీటరు ఎలక్ట్రిసిటీ మీటరు అంటే అంటే ఎటువంటి ఆవరణలు బంధములు పరిచ్ఛేదములు డెఫినెషన్స్ క్యాటగిరీస్ లేని ఎలక్ట్రిసిటీకి ఆ మీటరు మా మీటరు ఇదిగో బిల్లు అని అవన్నీ బంధాలు మీరు పెట్టారు లేకపోతే ఎలక్ట్రిసిటీకి మరి ఇవన్నీ ఉన్నాయి ఒక ప్రాక్టికల్ పర్పస్ కోసం పెట్టారు దట్ ఈస్ ఆల్ రైట్ ఆ మీటర్ వేరు ఆ మీటర్ వేరు కాబట్టి ఆ బిల్లు వేరు ఈ బిల్లు వేరు ఆ ఎలక్ట్రిసిటీ వేరు వాళ్ళ ఎలక్ట్రిసిటీ టూ యూనిట్స్ మాది నూట యాభై అని కదా దట్ ఈజ్ హౌ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంటికి అంతకే ఒకే మీటర్ ఉందనుకోండి ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు ఆ ఎలక్ట్రిసిటీ పాయింట్ మీద కొట్టేసుకుంటారు దెబ్బలాటేసుకుంటారు కలహం వచ్చేస్తుంది అదిగో వాడు ఫ్యాన్ వేసుకుంటున్నాడు మనం ఫ్యాన్ వేసుకోకుండా అని కొంచెం నువ్వు వేయి అవసరం లేదు కదా ఇప్పుడు అయినా కూడా వాడు వేసాడు కాబట్టి నువ్వే అని ఇలాగ దెబ్బలాట్లు వచ్చేస్తాయి అందుకోసం ఈ బాధపడలేక ఇటో మీటరు అలాగే ప్రాణశక్తి ఎలక్ట్రిసిటీ లాంటిది యూనివర్సల్ లైఫ్ అది అది ఈ దేహంలో ఎలా అయితే ఉందో చెట్టు చేమ పశువు పక్షి అన్నింటి ఉందో అదే ప్రాణశక్తి ఉన్నది ఈ దేహంలో ఉన్నది కానీ దానికి ఒక పరిధి ఒక కంచెకట్టం కదా ఏమిటా కంచె ఎలక్ట్రిసిటీకి మీటర్ ఉన్నట్టుగా ఈ ప్రాణశక్తికి కర్త భోక్త అనే కంచెకట్టం ఈ పుణ్యం నేను చేశాను ప్రాణశక్తే కదా మరి కర్మ చేయటం అంటే ప్రాణశక్తే కదా ఈ పుణ్యం నేను చేశాను కాబట్టి ఈ ఫలం నేను అనుభవిస్తాను కర్తాభోక్త అనే కంచెకటితే ఆ కంచె కట్టే వచ్చినటువంటి ఆ పరిచ్ఛేద భావానికి జీవ కాబట్టి అటువంటి కర్తాభోక్త ఆయన జీవుడు అజ్ఞాన కల్పితమైన జీవుడు తప్ప వాస్తవంగా ఈ జీవుడు పుట్టేశాడు గిట్టేశాడు ఇదేమీ లేదు అత స్వభావత అ స్వభావత అంటే స్వరూపత అని అర్థం సో ఈ జీవ ఈ జీవతత్వము నేను జీవుని జీవుని అనుకుంటున్నాడు వీడి స్వరూపాన్ని మీరు చూసినట్లయితే అజ పుట్టుక లేనివారు ఏకశా అద్వయుడు ఆత్మచైతన్యస్వరూపడు పుట్టుక లేదు అని వీడు ఎప్పుడైతే అన్నారో దేహము నేను కాదు దేహము నేను కాదని ఎప్పుడైతే అన్నారో ఘటాకాశము ఘటన కాదు అనగానే మహాకాశం అయిపోతుంది అదే రకంగా ఈ దేహము కాదు అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడే మీరు ఆ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యమైపోతారు సర్వవ్యాపక చైతన్యమైపోతారు అప్పుడు సర్వము చైతన్యమునందు భాషిస్తూ ఉంటుంది సర్వం మిథ్య దృశ్యం దృశ్యం మిథ్య చైతన్యంలో భాషిస్తూ ఉంటుంది కాబట్టి మిథ్య సినిమా తెర మీద ఏది ఏది భాషిస్తే అదంతా మిథ్య ఎందుకరే అదే సినిమా తెర మీద భాషించటమే హేతు ఇంకా వేరే హేతువేమక్కర్లేదు సినిమా తెర మీద కనపడలేదు సినిమా తెర పక్కన కర్ర సత్యం సినిమా తెర మీద కర్ర కనపడింది అనుకోండి అదేమిటవుతుంది మిచ్చేపోతుంది అలాగే ఏది ఏది చైతన్యంలో భాషిస్తుందో అది మిత్య దృశ్యత్వాలు సో ఏకస్ అద్వయస్ రెండవది లేని ఆత్మన ఆత్మతత్వము అది లేను దానికి పుట్టుక ఏమీ ఉండవు అసలు కాలంలోకి అతీతమైన దానికి పుట్టుక లేదు సంభవ కారణం విద్యతే దానికి కారణము ఉండదు సంభవము పుట్టుక పుట్టుకనా లేకపోతే సంభవతి అస్మాత్ దీని నుండి పుట్టుతున్నది అనే అర్థంలో అంటే నా కష్టిత్ జాయతే అని ఆల్రెడీ పుట్టుకలేదు అని చెప్పారు కాబట్టి మళ్ళీ సంభవ అంటే జన్మ అని చెప్పడం అనవసరం కనుక కారణము లేదు పుట్టుక కారణము లేదు నా నాస్తి ఎస్మా విద్యతే అారణం తస్మాన్న కష్టి జాయతే జీవ ఇతత్ సో అస్య జీవస్య ఈ జీవునకు యథార్థంగా పుట్టుకనేది కారణమనేది లేదు కనుక కారణము లేదు కనుక కారణము లేదు అంటే అభిప్రాయం ఇది కార్యము కాదు అంటే కార్యము కాదు అంటే దీనికి జన్మ లేదు ఆత్మస్వరూపానికి జన్మ లేదు కాబట్టి జీవుడు అనేవాడెవడు పుట్టుట లేదు न कषिजाएं जीवितेत पूु सत्यं सदुत्तम सत्यम पूर्वमुनंद अंटे सत्याकने उपांग कर्मं चपैर చెప్పి ఆ కర్మ కూడా సత్యం అన్నారు ఉపచారము అంటారు దాన్ని సత్యము నాకు సన్నిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా సత్యము అని అంటారు సత్య సన్నిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా సత్యము అని అంటారు ఇది ఎలాగంటే దేవాలయము దేవాలయం అంటే ఏమిటి దేవాలయం గర్భగుడి అదే దేవాలయమా అంటే గర్భగుడి గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రహారం ఇదేమి ముందున్న మంటపం ఆ ధ్వజస్తంభం అది అంతా దేవాలయమే మరి చుట్టూ ఉన్న ప్రహారీ కూడా అది దేవాలయమే ఆ గోపురం అది దేవాలయమే ఆ పైన ప్రహారీ కూడా ఇటు ఉన్న వీధి అటు ఉన్న వీధి అది దేవాలయం మాడవీధులు అవి దేవాలయమే ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడు అక్కడ ఊరేగిప్పటికెళ్తాడు దీన్ని ఉపచారం ఉంటాడు ఉప అంటే సమీపంలో ఉంటుంది కాబట్టి ఆ దేవ అనేది ఆ సమీపంలో ఉన్నదానికంతకీ వచ్చేస్తుంది ఏడు కొండలు వెంకటేశ్వరుడే రెండు కొండలు మాత్రమే కాదు ఏడు కొండలు వెంకటేశ్వరుడే మొత్తం డిస్టిక్ అంతా వెంకటేశ్వరుడే అలా ఉపచారం అదేవిధంగా వీడు తన స్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పొందాలి అంటే బ్రహ్మచారిగానే జ్ఞానం వచ్చేడు కర్మను చేయాలి ఈ కర్మని జ్ఞానానికి ఉపాయంగా అనుష్ఠానం చేయాలి కాబట్టి సత్యము ఆత్మ ఆత్మతత్వమే సత్యము ఆ సత్యానికి దారి తీసే కర్మయోగము కూడా సత్యం వాస్తవంగా సత్యం కాదు సత్యం వైపు దారి తీస్తోంది కాబట్టి దాని ఎందు సత్యత్వ ఉపచారము దాన్ని కూడా సత్యంగా పరిగణనలోకి తీసుకుంటారు ఇది ఎలాగంటే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని ఒక విమానం ఉంటుంది దాంట్లో ప్రెసిడెంట్ ఎక్కుతారు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎక్కుతారు కానీ దాంట్లో రెండు మంది ఎక్కుతారు ఆయన ఎక్కగా ఆయన ఎక్కడానికి ముందు వంద మంది ఆయన ఎక్కిన తరగడా అయిన తర్వాత ఇంకో వంద మంది ఎక్కుతారు మరి ప్రెసిడెంట్ది కదా అంటే వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్తో పాటు ఉండి వాళ్ళే కానీ సత్యం ఆయన ఒక్కడే అది ఆయన విమానం అది ఆ రకంగా హేతత్వదుమం సత్యం ఇది ఈ ఆత్మ ఆత్మాద్వయము అది ఏ పరమాత్మ అది అద్వయము అది కారణకార్యభావములకు అతీతమైనది రెండవది లేనిది నేనే అహం బ్రహ్మాస్మి ఇది ఇది సత్యం ఈ సత్యం వైపు భగవద్గీత పాఠం చదవడం ఏమిటి అది సత్యమే ఎందుకని ఈ సత్యానికి దారితీస్తుంది కాబట్టి అది కూడా సత్యం అలా అయితే మరి ఇన్ని సత్యాలుంటే కర్మయోగము సత్యము భక్తి సత్యము వివేక జ్ఞాన కూడా సత్యమే అద్వయ ఆత్మ సత్యము ఇక్కడ ఎన్ని సత్యాలు వచ్చాయండి నాలుగు సత్యాలు వచ్చాయి మరి ఎన్ని సత్యాలు ఉన్నాయంటే కాదులండి వీటన్నింట్లోకి ఉత్తమమైనది ఉత్తమం అంటే సూపర్లేటివ్ ఉత్ ఉత్తర ఉత్తమ సూపర్లేటివ్ మిగతావన్నీ కూడా దీనికి సాధనములుగా ఉపయోగిస్తాయి ఆ తర్వాత జారిపోతూ ఉంటాయి అవి కూడా అసత్యములైపోతాయి అంటే విలీనమైపోతాయి ఆ విధంగా చూసుకోవాలి उपया परस व्यवहार काल अबाध्यवाद ब्रह्मवत अची सत्य्रतिपत्तिपाय उपचारा त्र सत्यं సత్యమును తెలుసుకునుటకు ఉపాయములు కనుక వాటియందు కూడా సత్యత్వాన్ని చెప్పారు గౌణంగా చెప్పారు ప్రైమరీ సత్యములు అని కాదు సత్యాన్ని తెలుసుకునే సాధనములు కాబట్టి వాటికి కూడా ఒక సుగంధం ఆ సత్యము యొక్క గంధం వీటికి కూడా వచ్చింది సాధనాలు కాని వాటికి అసలు ఏ గంధము ఉండదు అవి సర్వాత్మనమిథ్యా కాబట్టి మోక్ష శాస్త్రము శాస్త్రము యొక్క శ్రవణములైన నిర్ధ్యాసనములు వీటన్నింటినీ కూడా ఆ సత్యానికి ఉపాయములుగా వాటికి ఒక స్టేటస్ ఇచ్చారు పూర్వేషు ఉపాయైన తాను పూర్వేషు అంటే పూర్వేషు కార్య ఉత్తరార్థం పూర్వేషు గ్రంథేష్వితి శేష అమ్మాయ ఈ పూర్వేషు పూర్వేషు ఏమిట్రాదని నాకు మొత్తానికి ఆయన హెల్ప్ చేశాడు పూర్వగ్రంథాల్లో అంటే మాండవక్య ఉపనిషత్తుకి పూర్వంలో ఏముంటుంది ఉపాసన ఉంటుంది కర్మ ఉంటుంది అవన్నీ కర్మకాండగ్రంథాలు వాటిల్లో వాటిల్లో కర్మ అవి చెప్తారు చెప్తారు వాటన్నింటినీ ఉపాయంగా చెప్పారు కాబట్టి అసలైన సత్యం ఆ సత్యములన్నింటిలోకి అంటే సత్యమును తెలుసుకున్నట్టుకు ఉపాయములు కూడా సత్యాలుగా పరిగణింపబడుతున్నాయి కాబట్టి ఈ అనేకములైన సత్యములలో ఇదియే ఉత్తమైన సత్యము ఆత్మ పరబ్రహ్మ ఒక్కటి అద్వయము ఇదియే ఉత్తమమైన సత్యము ఏ తదుత్తమం సత్యం ఇది ఉత్తమమైన సత్యము ఆ ఈ ఆత్మా బ్రహ్మ ఐక్యం ఇదియే ఉత్తమమైన సత్యము ఎస్ సత్యస్వరూపే బ్రహ్మణి అణుమాత్రమే కించిత్ నయత ఇది ఏమిటా సత్యము ఉత్తమమైన సత్యము అంటే సత్యమే స్వరూపముగా గల ఏది పుట్టుట లేదు అణుమాత్రమీ లేశం కూడా ఏదీ పుట్టుట పుట్టుక అనేది వాస్తవంగా లేదు అజాతవాదం చాలా పెద్దవాదం అంటే దీన్ని ఇంతకుముందు చెప్పాను మళ్ళీ గుర్తు చేసుకున్నాను మొట్టమొదటి సృష్టి దృష్టివాదము మొట్టమొదటి అంటే చూడబోయా సృష్టి ఉంది మన ముందు ఈ సృష్టి కనపడుతోంది కదా ఈ సృష్టి నువ్వు పెట్టలేదు నేను పెట్టలేదు దీన్ని ఆ ఈశ్వరుడు పెట్టాడు అయితే మరి ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఈశ్వరుడే సృష్టి రూపంగా ఉన్నాడు ఓహో అయితే ఉన్నది ఈశ్వరుడేనన్నమాట ఇన్ని లేవన్నమాట అవును ఉన్నది ఈశ్వరుడే ఇన్ని లేవు ఇది సృష్టి దృష్టి వారు కావండి దీని నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మరి నేనేమిటి నా మాట ఏమిటి అయ్యువే ఈశ్వరుడివి తర్వాత ఇది అనేది దృశ్యం ఈ దృశ్యాన్ని చూసేటువంటి ద్రష్టను నేను కాబట్టి దృశ్యము యొక్క సత్యత్వం ఎంత దృశ్యము సత్యం కాదు మిథ్య ద్రష్టను నేను కాబట్టి ద్రష్టయే సత్యము కాబట్టి ఈ సర్వమునకు కారణం ఎవరు చై ద్రష్ట చైతన్యమైన నేనే దృక్స్వరూపుడునైనా నేనే కారణం అంటే అర్థం ఏంటి ఆ ఈశ్వరుడను నేనే నేనే ఆ ఈశ్వరుడను నేనే సృష్టించాను ఎలా సృష్టించాను అలా భావన చేసి సృష్టించాను దృష్టి సృష్టివాడము ఇప్పుడు వీడు నా భర్త లేకపోతే ఈమె నా భార్య వీడు నా భావమరుది ఇవన్నీ ఏమిటి భావన వల్ల అలా దృష్టిని బట్టి వచ్చిన సృష్టి తప్ప అక్కడ ఏమన్నా బ్రహ్మదేవుడు పని కట్టుకుని వీళ్ళందరినీ భావమృతులని భావాలని వీళ్ళందరినీ సృష్టించడా పెట్టడా ఏమైనా వీడి దృష్టి అంతే వీడి దృష్టి ఇది హిమాలయము అంటాడు అది దృష్ట్యా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా దృష్టి భిన్నంగా ఏమైనా ఉందా ఇది ఇది భాగన ఇది హై ఇది బాంబే బాంబే ఇది బాంబే వాట్ ఈజ్ బాంబే వాట్ ఈజ్ బాంబే దృష్టి దృష్టి తప్పింకేం లేదు మరి ఇది ఘటము వాట్ ఈజ్ దాట్ దృష్టి దృష్టి తప్పింకేం లేదు అయితే ఎవరు దృష్టి నా దృష్టి నా దృష్టి అంటే నేను వేరు దృష్టి వేరే కాదు నేనే దృష్టి అంతే నేనే ఈశ్వరము దృష్టి సృష్టివాదము నా నుండియే ఈ సర్వము భాషిస్తోంది నా నుండియే ఇదంతా పుడుతోంది నేనే ఆ దృష్టి సృష్టి స్వప్న ప్రపంచమంతా నానుండే పుట్టింది అలాగే ఈ జగత్తంతా కూడా నానుండే పుట్టింది ఇది దృష్టి సృష్టివాడు తర్వాత నెక్స్ట్ స్టెప్ నిజంగా పుట్టిందా ఏమిటి పుట్టింది ఇప్పుడు వీడు నా మామయ్య లేకపోతే బాబుమరిది అని వీడు అంటాడు అప్పుడు బాగుమరిది ఏమన్నా పుట్టుకొచ్చాడా ఏమీ పుట్టలేదు ఉడితే పుట్టినట్టు అనిపించింది అంతే ఇప్పుడు సినిమా తెర మీద మీరు చూస్తున్నవన్నీ పుట్టుకొస్తున్నాయా మీరు దృష్టి చేత అలా పుట్టినట్టు భాషించే తప్పిస్తే సినిమా తెర మీద ఏదైనా పుట్టిందా అసలు సినిమా తెర మీద ఏదైనా జరిగిందా ఏ ఘటనైనా ఘటిల్లిందా సినిమా తెర మీద ఏదైనా ఉందా అసలు అరే ఇవన్నీ కూడా మనస్సుతో అలా భావన చేసి ఉంది అంటే ఉన్నట్టు అనుకుంది ఉందనుకుని ఉందనుకోవడమే తప్ప అక్కడ ఉన్నదేదీ లేదు అదిగో అలా అయింది అని అనుకోవడమే తప్ప అయిందేమీ మీరు ఇది ఒక్కటి ఆలోచించి చూడండి రెండు గంటల సినిమా చూశారు సినిమా అయిపోయింది రెండు గంటలు ఎన్నెన్నో అయ్యాయి సినిమా అయిపోయింది లేచి నిలబడ్డారు ఒళ్ళు విరుచుకుంటున్నాం ఇప్పుడు ఏమైంది అక్కడ ఏమీ కాదు ఏమండ ఏదైనా అయిందా ఏమీ కాదు మీ జేబు కొంచెం తేలికైందండి తల బరువు అయింది ఒళ్ళు బరువుంది జేబు తేలికైంది అంతకంటే ఏమైంది ఏమీ లేదు అయిపోయింది మీరు ఆలోచించండి స్వప్నం చూశారు మంచి చిత్ర చిత్ర చిత్రములైన అంశములతో నిండి ఉన్న స్వప్నాన్ని చూశారు ఇంతట్లేదు స్వప్నం కట్ ఫర్ సమ్ రీజన్ స్వప్నం కట్ అవుతుంది కట్ అయింది లేచారు దాహం వేసింది మంచినీళ్ళు తాగారు అబ్బా ఎంత చిత్రమైన స్వప్నం చూశానో అన్నారు అసలు ఏదైనా అక్కడ ఉందా ఏదైనా ఘటిల్లిందా మీరు చూసానని అనుకోవడమే తప్ప మీరు ఏదైనా చూసారా అసలు వాస్తవంగా చూశారండి అంత కూడా మనస్సు యొక్క చలనం అంతే సరే అది మీరు ఒక్కసారి మీ బాల్యాన్ని మీరు స్మరించండి మీ బాల్యం పో అయిపోయింది కదా ఇప్పుడు ఏం లేదు కదా బాల్యం పోయింది కదా అయిపోయింది కదా ఏమైంది ఏమైనట్టు యువనాన్ని స్మరించండి ఏమైనట్టు మధ్య వయస్సును స్మరించండి మధ్య వయస్సు వాళ్ళు ఉంటే వద్దు మధ్య వయసు వాళ్ళు ఉంటే యువనాన్ని స్మరించండి మధ్య వయస్సును స్మరించండి వాట్ హ్యాపన్ డి ఎనీథింగ్ హ్యాపెన్ అట్ ఆల్ తర్వాత సరిగ్గా ఈ సత్యాన్ని ఇప్పుడే ఇంద్రియాలు పటువుగా ఉన్నప్పుడే ఆలోచించి ఇదంతా ఏదో అవుతున్నట్టు అనిపించడమే తప్ప ఇక్కడ అయ్యింది ఏమీ లేదు ఉన్నది నేను మాత్రమే అనే సత్యాన్ని ఇప్పుడు తెలిసేసుకుంటే మంచిది లేకపోతే ఈ సత్యం తెలుస్తుంది మంచం మీద పడ్డప్పుడు తెలుస్తుంది అప్పుడు గుండెలు అవిసినట్టుగా దుఃఖిస్తాడు మనిషి ఆ పొరపాటు చేయకుండా అప్పుడు కూడా ఒక చిరునవ్వు మీరు నవ్వగలగాలి అంటే ఇప్పుడు తెలిసేసుకోవాలి ఆ సత్యం నా కచ్చిత్ జాయితే నా ఎత్ర కించిన జాయితే ఇదంతా కూడా పెద్ద మాయ ఏమీ జరగలేదు నారదుడు విష్ణువుని అడిగాడు మాయ అంటే ఏమిట శ్రీకృష్ణుని అడిగాడు నారదుడు మాయ అంటే ద్వారకా నగరానికి వచ్చాడు మాయ అంటే ఏమిటని అడిగాడు చెప్తైమ్ ఉన్నప్పుడు చెప్తానులే ఇప్పుడు వాకింగ్కి వెళదాను రా అన్నాడు అని ప్రాసాదం నుంచి బయటగా ఉద్యానవనంలో అలా వాకింగ్కి తీసుకెళ్ళాడు ఇలా వాకింగ్ చెప్పాను నీకు అథంత ముందు మళ్ళీ చెప్తున్నాను వాకింగ్కి వెళుతుంటే దాహం వేసుకోండి అన్నాడు శ్రీకృష్ణుడు అంటే నారదుర నాకు నీకు భగవాన్ సేవ చేసే భాగ్యం నాకు కలిగించు నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని పక్కనే ఉండే సెలయేరు దగ్గరికి మంచినీళ్ళు తీసుకెళ్ళడానికి వెళ్ళాడు అక్కడ ఒక అందమైన యువతి కనపడి ఆమె సౌందర్యానికి ఆకర్షణ కలిగింది ఈయన నారదుడు బ్రహ్మచారి బ్రహ్మచారికి మన ఆకర్షణ కవిత ఇంకే ఉంటుంది సో శ్రీకృష్ణుడి గురించి మర్చిపోయింది ఆ అమ్మాయినే హే హే యువ హే ఓ సుందరి నువ్వు ఎక్కడ దానవే ఎక్కడ ఉంటుంది సమీపంలోనే ఉంటారు ఇంకా ఎవరు ఉంటారు మా నాన్నగారు మా ఉంటారు రండి మీరు ఇంటికి దచ్చేయండి అనేవి అంటే సరే అని వెళ్ళాడు రెండు కూర్చోండి నన్ను చాపాది వేసి కూర్చోబెట్టారు నాయన ఎక్కడ వాడు ఇదేది టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ వాళ్ళు వాళ్ళ అమ్మాయికి వివాహం చేయాలని అంతకు ముందు రోజు రాత్రి అనుకున్నారు ఈవేళ ఇక్కడ అందమైన బ్రహ్మచారి మహామహర్షి గొప్ప విద్వాంసుడు కనపడేపటికి వాళ్ళు మహానందపడి నీవంటే బ్రహ్మచారి మళ్ళీ మాకు పూర్వం వాళ్ళు అలా ఇచ్చేవారు పిల్లని బ్రహ్మచారి కనపడితే మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని అడిగారు ఆయన అటువంటి సందర్భం ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు సో ఎదగబోయిన తీగ కాలికి తగిలినట్లయింది నేను సిద్ధమో వివాహం చేసుకున్నాడు మరి అయితే మా అమ్మాయి మాతోటే ఉన్న మాకు అమ్మాయి నువ్వు మరి ఏదో ఎవరు ఉన్నట్టు లేదని అంటున్నావు కాబట్టి మా ఇంట్లో ఇళ్ళ రికం ఉండిపోవని అడిగారు నేను దానికి సిద్ధం అని చెప్పాడు వాళ్ళింట్లో ఇళ్ళ రకం ఉండిపోయాడు పిల్లల రకంలో ఏమైందంటే కాపురం చేసుకుంటే ముగ్గురు నలుగురు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు అత్తమామలు పెద్దవాళ్ళు వాళ్ళు స్వర్గస్థులయ్యారు వాళ్ళ కర్మకాండంతా అయితేనే చేశాడు ఎందుకంటే మరి వాళ్ళు స్వర్గస్థులు అయిన అదంతా చేశాడు భార్యతో కలిసి కాపురం చేస్తున్నాడు భూములు పుట్రాన్ని పోగొట్టాడు భార్యకు బంగారుపు సామాన్లు అవన్నీ కూడా చేపించాడు ఏదో ఇల్లు వైభవంగా ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు ఇంతట్లోకి కట్రీనా తుఫాను అంటే తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చి ఆ గ్రామం అంతా కొట్టుకుపోయి ఆ కొట్టుకుపోవడంలో వీళ్ళు ఇల్లు కూడా కొట్టుకుపోయారు పిల్లలు కొట్టుకుపోయారు కనీసం భార్యన మిగులుతుందేమో అంటే ఆవిడ కూడా కొట్టుకుపోయారు ఆ ప్రవాహంలో అవుతూ ఉంటాయి ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏమో ఉంటాయి అందరూ కొట్టుకుపోయారు మొన్న బాంబేలో అయింది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బాంబేలో అయింది అమెరికాలో అయింది ఎప్పుడో అవుతూ ఉంటుంది ఎక్కడో అక్కడ అక్కడ అవుతూ అవుతూ ఉంటుంది ఇలాంటి అందరూ కొట్టుకోయినొక్కడు తడిసి ముద్దైపోయి అలా నిలబడి ఉంటాడు ఇంతట్లోకి నారదాని కేక వినపడి ఒక్కసారిగా తల విదలించి చూసుకుని వచ్చితే శ్రీకృష్ణుడు కనుకుంటాడు ఎగ్గుతా ఏమయ్యా మంచి నీళ్ళు తీసుకొస్తానని వెళ్ళావు అరగంట అయింది వెళ్ళి దాహం వేస్తోంది నేనే వచ్చాను నువ్వు తీసుకురాలేదే అంటే మరి ఇంతవరకు ఆ సంసారము అదంతా ఏమిటి అని అడిగాడు అదే మాయా దీంట్లో రహస్యం ఏంటంటే ఇదంతా కూడా మిథ్యా మాయా తెలుసుకుంటే అది మన వ్యవహారానికి అడ్డుగా తేలికవుతుంది ఇప్పుడు మీరు స్వప్నం నుంచి లేచిన తర్వాత ఇది మిథ్యా అని తెలుసుకోవడం వల్ల ఆ స్వప్నంలోని సుఖ దుఃఖాల యొక్క భారం అంతా ఏమైపోయినట్టు అలా అలా హూష్కాకి కింద పోయింది కానీ స్వప్నం నడుస్తున్నంతసేపు ఎలా ఉంది ఎంతో భారం కింద కాబట్టి స్వప్నం స్వప్నము యొక్క బంధం నుంచి బయటపడడం ఎలాగా ఒక్కటే ఉపాయం కర్మ ద్వారా బయటపడలేరు ఉపాసన ద్వారా బయటపడలేరు స్వప్నము స్వప్నమని తెలుసుకుంట అంటే ఇంకా అంతకంటే ఏమి చేయక్కర్లేదు యు ఆర్ అవుట్ ఆఫ్ ది డ్రీమ్ వెన్ యూ నో ది డ్రీమ్ యాజ్ ది డ్రీమ్ నాలెడ్జీ యొక్క పవర్ అది నాలెడ్జీ పవరు జనాలకి తెలీదు జనాలు ఏమనుకుంటారంటే కర్మకి పవర్ ఉందనుకుంటారు ఉపాసనకి పవర్ ఉందనుకుంటారు స్వయం వాళ్ళు భ్రమపడి ఇతరులను భ్రమింపజేస్తారు కర్మకి ఉపాసనకి అంత పవర్ లేదు ఏదో ఉంటుందో పిసర్ అంత పవరు జ్ఞానానికి ఉందా పవర్ నాలెడ్జ్ హేస్తే పవర్ ఎవ్రీడే మనకు అనుభవం కలుగుతూ ఉంటుంది ఈ మూమెంట్ యూ నో ది డ్రీమ్ యాస్ ది డ్రీమ్ ఆ డ్రీంలో ఉండే బంధం అంతా కూడా క్షణమే పోతుందండి క్షణం కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి అస అలాగే ఈ ఈ జన్మ ఈ జన్మ ఇదంతా కూడా ఈ సంసారము ఇదంతా కూడా మిథ్య అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే వాడు ఆ సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు సంసారం నడుస్తూ ఉంటుంది ఏమీ ఆటంకమే ఉండదు దేనికే ఆటంకం కాదు ఈ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది సినిమా తెలుసుకున్నంత మాత్రం సినిమా ఆగిపోదు అది మిథ్య తెలుసుకుంటే అది ఆగిపోదు ఆ రీలు ఉంటుంది ఆ రీలు ఉన్నంతకాలం నడుస్తుంది అలాగే ఈ మనస్సు అనే రీలు ఈ దేహము ఇది ఉన్నంతకాలం ఆ అపిరెన్సెస్ కూడా ఉంటాయి ఒక క్షణంలో ఇవి కూడా పోతాయి ఆ ఆత్మనిష్ఠుడుగా వీడు జీవనముక్తుడై ఉంటాడు ఈశ్వరుడు తానే ఉంటాడు కాబట్టి ఎత్రకించిత నేతే ఆయన ఆ ప్రకరణం ఎలా ఎండ్ చేశారో చూడండి ఈ డినాట్ సే ఎనీథింగ్ సబ్స్టాన్షియల్ ఈ కంక్లూడెడ్ బై సేయింగ్ నథింగ్ ఈజ్ ఎవర్ బాన్ దం కదా ఇది అద్వైాఖ్యం తృతీయం ప్రకరణం భాష్యం చూడండి శ్రీ గోవిందభగవత్ పూజ్యపాదశిష్య పరమహంసపరివరాజకాచార్య శంకరభగవత గౌడపాదీయ భాష్యే ఆగమశాస్త్రవిే అద్వైతాఖ్యం తృతీయ ప్రకరణ భాష్యం సమాప్తం ఓం తడ నేను టేక చూస్తూ ఇవన్నస్తమాను ఇది శ్రీమద్పరమహంసపరవిరాజకాచార్య శ్రీ శుద్ధానంద పూజ్యపాదశిష్య భగవద్నంద్ఞాన విరచితయా ఆనందగిరి ఆయనకు ఆనందజ్ఞాన అంటారు గౌడపాదకారికా భాష్యీకాయాం అద్వైతాఖ్యం తృతీయం ప్రకరణం సమాప్తం టిప్పటి కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవన్నీ ఇది శ్రీ స్వామి గోవిందానందగిరి పూజ్యపాద శిష్య విద్యావాచస్పతి స్వామి విష్ణుదేవానందగిరి ఆయన చాలా గొప్ప మహాత్ముడు విరచితాయం గోవిందప్రసాదిని ఆయన పేరు ఎలా పెట్టాడు చూడండి అంటే శ్రీకృష్ణ భక్తుడు అంచేత వ్యాఖ్యానానికి గోవిందప్రసాదిని అని పేరు పెట్టాడు అంటే గోవిందుడు సంతోషిస్తాడు వ్యాఖ్యానం మనం రాసి సమర్పిస్తే అని ఈశ్వరార్పణ బుద్ధితో ఏదో రచన చేస్తారు తప్ప దాన్ని ఏదో స్వంతానికి ఏదో అనేది ఉండదు ఏదో అలా నాలుగు మాటలు రాసి పెడితే పది మందికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఆ టేకు చూసి మనం ఎంత ఆనందాన్ని పొందాం ఎవళ్ళి విష్ణుదేవానందగిరి హూ నోసు నోబడి నోసు విష్ణుదేవానందగిరి యొక్క ఫిజికల్ షేపు ఆయన యొక్క పుట్టుకా గిట్టుట అవేమీ దేరాలు ఇర్రెలవెంట్ ఓన్లీ రిలవెంట్ పాయింట్ ఈస్ ఆయన రాసిన ఆ నాలుగు మాటలు అవే అవే విష్ణుదేవానందగిరి అంటే భావ శరీరమే శరీరం ఆయన భావము మన ముందు ఉన్నది శంకర భగవత్పాదులు అంటే మీరు హిస్టారిక్ పర్సన్గా చూస్తే యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ చారిత్రక మీమాంస వల్ల ఉపయోగం లేదు అసలైన మేమాంసం ఏమిటంటే వారు భాష్య రూపంగా మన ముందున్నారు వారి యొక్క భావజాలాన్ని మనం తెలుసుకుని కృతార్థులం అవుతాయి కాబట్టి గోవిందప్రసాద్ వ్యాఖ్య టిప్పణ్యాం టిప్పణి అంటే చాలా సింపుల్ వ్యాఖ్యానం అద్వైతనామకం తృతీయం ప్రకరణం తర్వాత శ్లోకం జ్ఞానే జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యోగణోపమాన్ జ్ఞే భిన్న సంబుద్ధ్విపదాం వరం అలాతశాంతి ప్రకరణానికి అది ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తున్నారు ఎవరు గోవింద గౌడపాదాచార్యులు దానికి శంకరులు అంటారు చూడండి ఓంకార నిర్ణయద్వరేణ ఆగమత ప్రతిజ్ఞాత అద్వైత బాహ్య విషయభేదవైత్యా సిద్ధస్ పునః అద్వైతే శాస్త్రయుక్తిభ్యా సాక్షాన్నిర్ధారితం సత్యం ఇుపసంహార కానీ సంబంధ భాష్యం అప్పుడే సంబంధ భాష్యం అంత మధురంగా ఉండదు ఇంతవరకు గడిచిన మూడు ప్రకరణాల సారాన్నంతని కూడా అలాగా మావిడి పండు తీసుకుని సారం గ్లాసులో పోసినట్టుగా ఆ మూడు ప్రకరణాల సారమంతా కూడా ఒక్క వాక్యంలో వచ్చేసిందంటే ఇంతవరకు చెప్పడం ఈ పైన ఇప్పుడు ఇలా చెప్పబోతున్నారు అని ఆల్రెడీ హీ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ సంబంధ భాష్యాలు చాలా మధురంగా ఉంటాయి మంచిది ఇదంతా కూడా సవకాశంగా మనం చూద్దాం అలాత అంటే కొరివి కొరివి కొరివి అంటారు చూడండి కొరివిని ఇలా చెప్పడం టార్చ్ టార్చ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు అదే అదే ఆ ఫైర్ బ్రాండ్ అంటారు ఫైర్ బ్రాండ్ కురివి తెలుగులో కొరివి అని అంటారు ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి